అందరికి సులభుడే అంతరాత్మ అంతరాత్మయున్నవాడు ఇందునే శేషగిరిని ఇరవై విష్ణుడు యోగీశ్వరుల మతి నుండేటి దేవుడు క్షీర సాగర శాయి అయిన సర్వేషుడు భాగవతాధీనుడైన పరమపురుషుడు ఆగమోక్త విధులందు అలరిన నిత్యుడు వైకుంఠమునందునున్న వనజనాభుడు పరమాకారమందునున్న ఆదిమూరితి ఆకడ సూర్యకోట్లందునున్న పరంజ్యోతి దాకున బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము నిండు విశ్వరూపమై నిలిచిన మాధవుడు దండి వేదాంతములు వెదికే ధనము పండిన కర్మఫలము పాలికి వచ్చిన రాశి అండనే శ్రీవెంకటేశుడైన లోకబంధుడు